ం శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణామాలయ భగవత్పాదశంకరం లోక శంకరం వా విమౌ పురుషోకే క్షరచాక్షర క్షరసర్వాణి భూతా తే క్షరురుషుడు అక్షర పురుషుడు ఉత్తమ పురుష స్వర్ణ ఉత్తమ పురుషుడు ఇప్పుడు పురుషోత్తముడు అంటూ ఉంటారు నేను వినుంటాను పురుషోత్తముడు ఉత్తమ పురుషుణ్ణి తిరగేస్తే ఏమవుతుంది పురుషోత్తముడు పురుషోత్తముడు అన్నప్పుడు అది ఆ శ్లోకంలో చెప్తాను మొదలుపెట్టా కాబట్టి చెప్పేస్తున్నా పురుషోత్తముడు అంటే దానికి అర్థం ఎలా చెప్పాలి పురుష ఉత్తమ అని చెప్పాలా పురుషాణం ఉత్తమ అని చెప్పాలి పురుషాణాం ఉత్తమ అంటే అనేక మంది పురుషులలో ఈయన గొప్పవాడు అని చెప్పాలా లేక పురుష ఉత్తమ అని చెప్పాలా ఉత్తముడైన పురుషుడు ఆ చెప్పడంలో చాలా భేదం వస్తుంది పురుషుడు అనేకులు స్వతహాగానే అనేకులు దేవుడు వీళ్ళందరిలో కల్లా గొప్పవాడు అని అలా చెప్తారు అలా అది ఎలా ఉందంటే జమీందారీ సిస్టంలో ఆ జమీందారులో చాలా మంది జనాభా ఉంటారు కానీ వీళ్ళందరికీ నాయకుడు జమీందారు పూర్వం అలా ఉండేవి కదండి సంస్థానం పిఠాపురం సంస్థానంలో పది లక్షల మంది జనం ఉండేవారు దానికి పిఠాపురం మహారాజా వారు సూర్యరాయ్ వారందరికీ నాయకుడు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరిలోకి ఆయన పురుషాణ ఉత్తమ ఇదే సేమ్ సీక్వెన్స్ని మీరు దేవుడి దగ్గర పెట్టండి సృష్టిలో చాలా మంది జీవులు ఉంటారు వీళ్ళందరిలోకే ఆయన ఉత్తమ పురుషుడు కనుక ఆయన దేవుడు ఇది ద్వైతము అంటారు ద్వైతము అంటారు అర్థమైనా ద్వైతం అంటే రెండది కాదు సో ఇది ద్వైతము నానాత్మ అతనమే పురుషోత్తమాన్ని మీరు యువ కీర్తనలో ఉంటూ ఉంటారు ఉంటే ఊపుతారు కానీ అర్థం కూడా తెలుసుకోవాలి కదా మిమ్ము పొడగంటిని పురుషోత్తమ ఏమిటి పురుషోత్తముడు అంటే ఆయన ఏ పురుషోత్తముడిని పొడగన్నాడు మీరు ఆలోచించండి ఆయన ధ్యానంలో పురుషోత్తముని పొడగన్నాడు అంటే ధ్యానంలో ఇది ఉంటాయి జమీందారీ సిస్టమ్ అంతా ఉంటుందా ఉండదు కదా ధ్యానంలో పొడగన్న పురుషోత్తముడు పురుష అనా ఉత్తమ కాదు ఈ ఉన్నారు వీళ్ళెత్తి అది ధ్యానం అవుతుందా కాబట్టి పురుష ఉత్తమ తర్వాత మీరు గీతను చూసి పురుషోత్తమ శబ్దానికి వివరణ చెప్తే ఎలా చెప్తారు గీతను చూసి చెప్పాలి పురుషాణం ఉత్తమ అని చెప్తారా పురుష ఉత్తమ అని చెప్తారా చూడని ఉత్తమ పురుష అని కదా మరి ఉత్తమ పురుష ఎందుకన్నారు పురుష ఉత్తమ అని ఎందుకనలేదు గీతలోను అంటే ఛందస్సు కుదరదు ముందు పురుష ఉత్తమ అన్నారు అనుకోండి ఛందస్సు కుదరదు ఉత్తమ పురుష అంటే ఛందస్సు కుదురు అందుకోసం కాబట్టి పురుషోత్తమ అనగానే ఏదో బాగుండడం దొరకాయడం కాదు పురుషానం ఉత్తమ కాదు పురుష ఉత్తమ ఇది ఒకటి మొదలుపెట్టా కాబట్టి చెప్పేశాను ఇప్పుడు మూడు మూడు పురుషులు క్షర అక్షర ఉత్తమ పురుష మీ మీ అనుభవానికి మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు కూడా మీ అనుభవానికి అప్లై చేసిందే ఖాయం మీ అనుభవానికి అప్లై కానిది అక్కర్లేదు పక్కన పారాయించు ఒక ఆయన ఎవరో ఆకాశంలో ఎగిరి వెళ్లేవారు ఒకే మంచిది ఇప్పుడు మీరేమన్నా ఎగురుతారా లేదు ఇప్పుడు పోనీ ఆయన ఎగిరినందు వల్ల మీకు ఏమైనా ఉపకారం ఉందా లేదు కాబట్టి బతునపడ్డంన్నారు ఈ రోజు మీద మీ అనుభవానికి అప్లై కానిది దాని ప్రయోజనము అల్పము ఇప్పుడు మీరు చూసుకోండి నేను నిద్రలేస్తా నిద్రలేసుకున్నప్పుడు ఏముంది తెలివి ఉన్నది లేచిన క్షణాలలో ఏముంది తెలివి ఉన్నది కొద్ది క్షణాలు అయ్యేప్పటికే వచ్చింది సంసారం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సంసారం అంటారు అంటే పై నుంచి పై నుంచి ఏది రాదండి ఇప్పుడు నేలలో విత్తు పాచారు వర్షం పడగానే అంకురం వచ్చి మొక్క వచ్చింది ఎక్కడి నుంచి పై నుంచి వచ్చిందో దాని నుంచి వచ్చింది దాని నుంచే వచ్చింది అలాగే నిద్రలు వేచారు తెలివి వచ్చి తెలివి ఉన్నది ఇంకా ఏమున్నది లేచిన క్షణంలో తెలివే ఉంటుంది కొద్ది క్షణాల్లోనే సంసారము ఉన్నది సంసారము వచ్చేది అది ఎన్ని క్షణాలు పడుతుంది అన్నది ఆయా వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఆధారపడి ఉంటుంది కొంతమందికి నిద్ర లేస్తూనే సంసారం ఆరంభమైపోతుంది వాళ్ళు లేక పక్కన పెట్టుకుని పడుకుంటాడు అది ఆన్లో ఉన్నది స్ంట్లో ఉంటుంది నిద్రలేసుకొని తక్కువ దాన్ని ఒక ఎంట దాన్ని కొడతాడు కొంచేపటికి స్క్రీన్ వెలుగుతుంది ఆలస్యం లేకుండా స్క్రీన్ వెలుగుతుంది ఆ స్క్రీన్ మీద రాత్రి వీడు నిద్రపోయిన టైంలో ఏ ఏ స్టాక్స్ ఎంత తగ్గాయి ఎంత పెరిగాయి అవన్నీ డిస్ప్లే చేస్తుంది అంతేకాకుండా వీడు ఎంత సంపదని సంపాదించాడు నిద్రపోతున్న సమయంలో వీడు సపోజ్ ఒక పది లక్షలు ఎంత పొదువులు పెట్టాడు అనుకోండి నిద్రలు అయితే అప్పటికీ అది పది లక్షలు పదిన్నర లక్షలైందా అయితే తొమ్మిది లక్షలకి పడిపోయిందా అన్నది కూడా చూసుకుంటాడు అంటే వీడు నిద్ర లేవడం లేవడం సంసారంలోకి దుడికేస్తాడు ఇంకో కొంచెం ధ్యానము అది ఒక ఎక్స్ట్రీమ్ ధ్యానము ఆత్మనిష్ట ఇటువంటి అనుభవం గల వాళ్ళు నిద్రలేసుకొని అలా తెలివి రూపంగా ఉండిపోతారు తాతస్మరాము హృది సంస్ఫురదాత్మతత్వం సో మీరు నిద్రలేస్తారు నిద్రలేస్తూనే ఏమీ ఏమీ వస్తుంది పైకి అహం అనేది వస్తుంది ఈ అహం అనేది వెంటనే దేహంతో దాన్ని దేహం ఇంద్రియములు మనస్సు దేహము సంసారంలోకి వెళ్ళిపోయినప్పుడు అది జీవుడవుతుంది అహంభావము అని అంటారు అంతకంటే అధ్వాన్నం అహంకారము నేనే కర్తను అన్నది అహంకారం నేను పరిచ్ఛిన్నుడ పరిచ్ఛిన్నుడను ఉన్నాను అన్నది అహంభావము అది అది వస్తుంది కానీ అహంభావం రావడానికి ముందు ఏముంటుంది అహంస్ఫురణ అంటుంది మీరు ఆ స్ఫురణకి భావానికి తేడా తెలుసుకుంటే మీకు వేదాంతం తెలిసిపోయినట్టే అహం స్ఫురణ వేరు అహంభావము వేరు అహంకారము మరి అధ్వాన్నం అహం స్ఫురణ అంటే నేను అనే అనుభవము మరుక్షణంలోనే ఈ అనుభవము దేహేంద్రియాదులతో జతగడుతుంది జతగట్టి ఒక పరిచ్ఛన్నమైన నేను తయారవుతుంది జతగట్టాకనే తయారవుతుంది లేకపోతే దేహాదులతో జత కట్టకపోతే పరిచ్ఛేదమేముంది దాని ఏంది కాబట్టి ఆ నేను అనే ఆ భావము కలగడానికి ముందు ఏమున్నది అంటే దాన్ని ఏమంటారు అహంభావము వెర్సెస్ అహం స్ఫురణము మీరు ఆలోచించి మీకు అనుభవానికి తెచ్చుకోవాలి ఈ అహం అనే పట్టుకోవాలి నేను పట్టుకుని ఈ నేను అనే భావము నేను ఎలా దేహేంద్రియాదులతో ఉండేటువంటి అహంకార మమకారాలను విడిచిపెట్టి ఆ దేహము ఇంద్రియములు మనస్సు ఆ గోల పక్కన పెట్టి అలా ఆ నేను పట్టుకోవాలి నేను నేను అహం అహం అని పట్టుకోవాలి ఈ అహం అనేది అది ఈ అహంభావము దాని మూలమేది దాని అది ఎక్కడి అహం ఎక్కడి రెండు అహములు భావనది అహం అహం అహం ఈ అహంభావము ఎక్కడి నుంచి వస్తుంది అంటే అహము కూడా లేని చైతన్యం నుంచి వస్తుంది దానికి అహం స్ఫురణము అంటే అహంస్ఫురణము బ్రహ్మ అహంభావము జీవుడు అహంకారము సంసారం తేడా తెలిసిందండి కాబట్టి నిద్రలేజన ప్రథమ క్షణముల ఎందు రాత స్మరాస్ఫుర ఆత్మతత్వం ఆ సంస్ఫురత ఆ స్ఫురించేది ఉంది చూసారు అది ఆత్మతత్వం దాన్ని భావన చేసే అభ్యాసం లేదు ఉందనుకోండి నిద్ర లేచిన కొద్ది క్షణాల వరకు సంసారం ఉండదు అహం స్ఫురణమే ఉంటుంది కొద్ది క్షణాలు అహం ఆ చైతన్యమే తప్ప సంసారము ఉండదు తర్వాత సంసారం వస్తుంది సంసారం ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ చైతన్యం నుంచి రాదు ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది అంకురం ఎక్కడి నుంచి వస్తుంది నేల నుండి వస్తుందా లేకపోతే విత్తు నుంచి వస్తుందా విత్తు నుంచి వస్తుంది నేల ఎందు విత్తు నుండి వస్తుంది అలాగే అహంభావము అహం స్ఫురణము అది ఆత్మచైతన్యం దాని నుంచి అహం కుడుతుంది కానీ సంసారం ఈ అహంతో జత గట్టే సంసారం నుండి చూసారా అది ఆత్మ నుండి పుడుతుందండి అది ప్రకృతి నుండి పుడుతుంది అంటే అజ్ఞానం నుండి పుడుతుంది ఇది నాది ఇది నేను అనేది అజ్ఞానం నుండి పుడుతుంది కాబట్టి మీరు బాగా అర్థమైందండి మీరు నిద్ర లేదనప్పుడు రోడ్డు వచ్చాయి ఏమొచ్చాయి అహం అనే చైతన్యము నుంచి అహంభావము వచ్చింది అది తర్వాత అహంకారముగా డీజనరేట్ అయింది బట్ మీలో ఉన్నటువంటి అజ్ఞానం అనే సూక్ష్మ అజ్ఞాన శరీర అజ్ఞానమనే కారణ శరీరము నుండి ఈ సంసారమంతా పుట్టుకొచ్చింది ఇది నేను నాది అని కాబట్టి ఇప్పుడు మీకు ఏమున్నాయి నేను నిద్రలో ఏమున్నాయనమాట నిద్ర లేచిన తర్వాత ఏముంది అహంభావము సంసారము ఉన్నాయి అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుంచి వచ్చింది సంసారం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిద్రలో ఏమున్నాయన్నమాట ఆత్మ చైతన్యము అజ్ఞానము రెండు ఉన్నాయి అవునండి దీన్నే యూనివర్సల్ లెవెల్లో మీరు భావన చేయండి యూనివర్సల్ లెవెల్ అంటే ఏమీ లేదు అజ్ఞానము డెల్యూషన్ యూనివర్సల్ డెల్యూషన్ ఒకటి డెల్యూషన్ అయితే అజ్ఞానము యూనివర్సల్ డెల్యూషన్ అలాంటిది ఉంటుందా ఉంటుంది అలాంటిది ఉంటుంది ఒక ఆయన గదిలో కూర్చొని శివలింగాన్ని ఇక్కడెక్కడో పెట్టుకుని వచ్చి ఒక పదివేల ముందు దాన్ని కక్కుతారు వీళ్ళందరూ చప్పట్లు కొట్టి శివుడు వచ్చేవాడు లోపల నుంచి అంటారు ఇది యూనివర్సల్ డెల్యూషన్ అవునా లేకపోతే లేకపోతే ఇంకా మీకు ఏమన్నా సందేహం ఉందా నిజంగా శివుడు వచ్చేవాడు అనుకుంటున్నారా పదివేల మంది చప్పట్లు కొడతారు దాన్ని ఇంకో పది లక్షల మంది టీవీల్లో చూసి చప్పట్లు కొడతారు దండాలు పెడతారు యూనివర్సల్ డెల్యూషన్ అంటారు మతం స్థాయిలో మతం స్థాయిలో యూనివర్సల్ డెల్యూషన్ అంటారు లేకపోతే దేశం మొత్తం మీద ఒక ఆయన దేశాన్ని బాగు చేద్దామని కోపం కష్టపడుతుంటే ఆయన్ని దిగలాగేటువంటి వాళ్ళు కోటి మంది ఉంటారు యూనివర్సల్ డెల్యూషన్ ఒకప్పుడు వెస్టర్న్ హెమిస్ఫియర్ లో భూమి బల్లపరుపుగా ఉండేదని అనుకునేవారు మొత్తం జనం అందరూ అలాగే అనుకునేవారు ఒక జలీలు తప్పిస్తే అందరికీ భూమి బల్లపరుపు అనుకునేవారు యూనివర్సల్ డెల్యూషన్ ఎన్ని కాస్మిక్ డెల్యూషన్ అంటారు దానికే మాయాశక్తి అని పేరు కాబట్టి ఇక్కడ చెప్పిన మూడు పురుషులు మీలో కనబడ్డారో లేదా ఎలాగా అహంస్భావము దేన్ని ఏ ఆత్మ చైతన్యం నుంచి పుడుతోందో ఆ ఆ ఆత్మ చైతన్యము ఉత్తమ పురుషుడు నిద్రావస్థయంలో ఉన్న అజ్ఞానము సంసార రూపంగా పరిణమిస్తుంది ఆ జ్ఞానము అక్షర పురుషుడు ఆ జ్ఞానం నుంచి వచ్చేటువంటి దేహేంద్రియ సంఘాతము క్షరపురుషుడు ఈ మూడు వచ్చాయలేదా అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి భాష్యము క్షరమైనది క్షరానికి విపరీతము అంటే ఆపోజిట్ అక్షర అక్షర తద్విపరీత దీన్ని యూనివర్సల్ లెవెల్లో చెప్తున్నారు ఆయన భగవతో మాయాశక్తి అది భగవాను యొక్క మాయాశక్తి ఓకే దాన్ని మాయాశక్తి అన్నదానికి మాయా భగవాను శక్తి భగవంతుడి కంటే భిన్నంగా ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నానంటే కంఠంలో ప్రాణశక్తి ఉంది కదా తర్వాత బుద్ధి విజ్ఞానశక్తి ఒకటి ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నానంటే ఎంతో కొంత మీనింగ్ ఫుల్గా మాట్లాడకపోతే మీరు ఇక్కడ నడిచి కాబట్టి కొంత విజ్ఞానము కొంత ప్రాణము రెండు కలిసి ఉన్నాయి అవునండి ఇప్పుడు ఈ ఈ ఈ విజ్ఞానము ఈ ప్రాణము ఏవైతే గలవో ఇవి నేను కంటే భిన్నంగా ఉన్నాయా నేను కంటే అభిన్నంగా ఉన్నాయా నీకు ఎలా కనిపిస్తోంది అభిన్నంగా ఉంది అవిజ్ఞాన శక్తి క్రియాశక్తి లేకపోతే ప్రాణశక్తి రెండు కలిపి ఒకే శక్తి పెట్టండి కాకయో ద్వయీ శక్తి మూలక రెండు శక్తులు కలిపి ఒకే శక్తి నుంచి వస్తాయి టీవీలో టీవీ ఆన్ చేసేప్పటికీ బొమ్మ కనపడుతుంది సౌండ్ కనపడుతుంది రెండు శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చాయి అలాగే ఇక్కడ కూడా కంఠంలో విజ్ఞానము ఉంటుంది ప్రాణము రెండు కూడా ఒకే సోర్స్ నుంచి వస్తాయి ఆ సోర్స్ ఎవరు నేను నేను నా శక్తి ఇప్పుడు నా శక్తి నాకంటే భిన్నంగా ఉందా నా నాలో కలిసిపోయే ఉన్నదా కలిసిపోయే ఉన్నది అయితే మరి ఓ ప్రశ్న ఉదయిస్తుంది మరి మీరు సూక్ష్మంగా మీరు వేదాంత క్లాసులో కూర్చున్నారు కానీ పురాణ శ్రవణం చేయట్లు కార్తీక పురాణం వింటారా చెప్పంటారా కార్తీక పురాణం మొన్న ఒక ఆయన ఒక పెద్ద పురాణం చెప్పి ఆయన సభలో ఏమని చెప్పారంటే కార్తీక పురాణం చెప్తే నాకు కొంచెం సిద్ధి అనిపించిందండి అన్న సభలో చెప్పారు ఆయన నా ఉపన్యాసం ఏం చెప్పలేదు ఆయన ఇండిపెండెంట్గా చెప్పారు కాబట్టి వింటారా కార్తీక పురాణం ఇటు పక్కన బట్టి కార్తీక పురాణం చెప్పంటారా మరి అయితే కొంచెం సూక్ష్మంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి ఎలాంటి ఇలా ఉంటే తలవ్వకోవడం కాదు సూక్ష్మంగా ఆలోచించాల్సి అనుకుంటాం ఇప్పుడు నేను నా శక్తి ఒకటే అయినప్పుడు మరి నానే షష్ఠి ఎక్కడి నుంచి వచ్చింది ఏదో రెండున్నట్టుగా మాట్లాడుకున్నారు కదా మరి దాని మాట ఏంటి దీన్నే ఏమంటారంటే ద డివిజన్ ఈజ్ వెర్బల్ ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్చువల్ వాక్కుని వాక్కు యొక్క ప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టుగా భాషించుటే కానీ వస్తువు ఒక్కటి బంగారము దాని మెదుపు ఇప్పుడు ఎన్నున్నాయో ఇక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉందా ఒకటే ఉంది కానీ భాషలో ఎన్ని వచ్చాయి రెండు వచ్చాయి ఈ భాష చూపిస్తారా ఇది కొంప ముంచే భాష అంచేతనే పెద్దలు మౌనంగా ఉండమన్నారు మౌనంగా ఉంటే ఇంకో ఆ సైలెన్స్ లో స్వరూపం ప్రకాశిస్తుంది మీరు ఊరికే వడ వడవడ వదరు బోతు వలే వాగుతూ ఉన్నట్లయితే ఆ భాష నిర్మాణం చేసేటువంటి ఆ క్లౌడ్ ఒక మేఘాన్ని అజ్ఞాన మేఘాన్ని విస్తరించినట్టుగా ఈ భాష నుంచి విస్తరించినటువంటి భావజాలము సత్యాన్ని కత్తి వేస్తుంది కాబట్టి నేను భగవంతుడు ఆయన యొక్క శక్తి అని మీరు అంటున్నప్పుడు రెండొచ్చాయి రెండొచ్చాయి రెండొచ్చే భాషను బట్టి రెండొచ్చాయి వాస్తవంలో ఒక్కటే కాబట్టి రెండు వచ్చినప్పుడల్లా అవి రెండు కాదండో అవి ఒక్కటే అని చెప్తూ ఉండాలి దానికి అర్ధనారీశ్వరుడు అన్నారు అర్ధనాదీశ్వరుడు అని అన్న కూడా వీళ్ళు అర్ధనాదేశ్వరుడిని మళ్ళీ విడగొట్టి సపరేట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు అర్ధనారీశ్వరుడికి దేవాలయం కట్టమంటే సమస్య అవుతుంది అందుకోసం పూర్తిగా విడగొట్టేసి శివుడికో దేవాలయం పార్వతికో దేవాలయం కట్టుకుంటే ఇక్కడ పూజారి అక్కడో పూజారి పూజలు చేసి ఆ హారతి ఇచ్చి ప్రసాదం ఇస్తూ ఉంటారు అలా విడగొట్టు పెట్టాడు ఎప్పుడైతే విడగొట్టు చేస్తున్నామో మళ్ళీ కలపడానికి పెద్ద ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ విడగొట్టడమే సత్యం కొంతమంది శిలాస పరుస్తూ వీళ్ళందరూ బయలుదేరతారు బయలుదేరిన వాళ్ళు ఏమో చాలా చేస్తూ ఉంటారు ద్వైతికి బలం ఎక్కువ అంగ బలం అర్థ బలం ఎక్కువ వాటి దగ్గర శిష్యులు ధనము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అద్వైతి వీడు బూడిది పెట్టుకుని మూల పడుతుంటే ఈ ద్వైతున్నాడే వాడు బంగారు రథాన్ని లో పదివేల మందినే ఇష్టం రోడ్డు మీద ఊరేగుతూ ఉంటాడు బంగారు రథం బంగారు రథం రథం అలా తయారు చేస్తారు మీకు ఇప్పుడు కాదు కాదు మీకు కాదు స్టీల్తో తయారు చేయాలా బంగారంతో తయారు చేయాలా యూట రథం చెక్కతో తయారు చేయాలి కానీ బంగారంతో తయారు చేయడం ఏమైతుంది అర్థం ఉందా సో దేన్ ఫోర్ సో ఆ విధంగా ద్వైతం వల్ల పోతూ ఉంటుంది కాబట్టి ఆల్ డివిజన్ ఇస్ వెర్బల్ డివిజన్ అనేది వెర్బల్ భగవంతునికి భగవంతుని యొక్క శక్తికి భేదము లేదు అంచేతనే ఆ శక్తికి మాయా అని పేరు పెట్టారు ఎందుకని యా మా సామాయా రామతీర్థ నిర్వచనం ఇది చిత్రం ఏమిటంటే ఈ మాయాశక్తి అనేమా శంకరాచార్యులు ప్రయోగించారు అంతకుముందు ఉపనిషత్తుల నుంచి వస్తాం భాగవతంలో రెండవ రెండు సార్లు కనపడుతుంది దీని మీద పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు అందరూ ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వేలాది వ్యాఖ్యానాలు వచ్చాయి కానీ ఆ మా మాయా అని మాత్రం అంటే రామతీర్థ చెప్పిదాకా అలా ఆగింద అది ఆయన చెప్పాల్సి వచ్చింది అంతకుముందు ఎవరు చెప్పలేదు ఏది వాస్తవముగా లేదో దానికి మాయా అంటే అలాగే ఎలాగండి లేని దానికి పేరు కట్టడం ఏమిటకాల సినిమాకి వెళ్ళొచ్చారు సినిమాకి పేరు ఉందా లేదా అలాగే సినిమాకి బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆ పేరు చూద్దాం వచ్చారు సినిమా మామూలుగా బ్రహ్మోత్సవం అంటే ఏదో దేవాలయాల్లో ఏదో చేస్తారని కానీ సినిమాలో కూడా బ్రహ్మోత్సవం అవుతుంది ఆ పేరు చూసి కాబట్టి సినిమాకి పేరు ఉందంటే ఇప్పుడు మాయా పేరు ఉండాలంటారా అక్కర్లేదంటారా ఉన్నదానికి పేరుండదు ఆత్మతత్వానికి పేరుండదు నేమ్లెస్ రియాలిటీ ఈ మోసానికే ఈ ద్వైతానికి ఈ మిథ్యకే పేర్ల మీరు కాబట్టి యా మాస మాయా శక్తి భగవంతుని శక్తి స్వతంత్రమైనది స్వతంత్రముగా లేదు అది భగవంతుని యొక్క మాయాశక్తి ఈ మాయాశక్తి ఏమిటో తెలుసిన క్షరాక్షస్య పురుషస్ ఉత్పత్తి బీజం ఈ క్షరపురుషుడు క్షరపురుషుడు అంటే ఎవరో తెలుసునండి పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశ పంచభూతములు ఈ పంచభూతముల నుండి పుట్టిన భౌతిక పదార్థములు అన్నీ కూడా ఇప్పుడు ఈ హాలు హాల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతాల నుంచి వచ్చింది రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతాల నుంచి వచ్చింది ఆ రకంగా మొత్తం జగత్తంతా కూడా పంచభూతములు సమ్మేళనం నుండియే పుట్టినది కాబట్టి పంచభూతములు వాటి నుంచి పుట్టినటువంటి సకల జగత్తు దీనికి క్షరపురుషుడు అని పేరు ఆ క్షరపురుషుడు దేని నుంచి పుట్టాడు అంటే మాయా ఆశక్తి నుంచి పుట్టాడు మీకు నిద్రలేస్తూనే మనస్సు ఇంద్రియములు దేహము నాది అనేటువంటి ఈ సంసారం దేని నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టింది అలాగే ఇక్కడ ఈ క్షరపురుషుడు ఇంకా ఏం చేస్తాడు అనేక సంసార జంతు కామ కర్మాది సంస్కారాశ్రయ ఈ క్షరపురుషుడు ఏ అజ్ఞానం నుంచి పుట్టాడో ఆ అజ్ఞానమునకు అక్షరపురుష అని కోరు కాబట్టి ఈ అక్షరపురుషుడంటే అజ్ఞా మాయాశక్తి మాయాశక్తి అంటే ఏమిటనమాట ఇండివిజువల్ ఒక పర్సన్ ని వాడి అజ్ఞానము అన్నట్లయితే దాన్ని అజ్ఞానము అన్నారు నాయ శక్తి అనలేదు నాయనంటే అనొచ్చు కూడా విద్యానే వాడతా కానీ ఒక పెర్సన్ కాదుట లక్షలాది కోట్లాది జీవులు ప్రాణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంసారులుగా ఉండిపోయినారు అనేక సంసారి జంతు జంతు అంటే ఏమిటి పుట్టి గిట్టివారు సంసార అంటే ఏమిటి సుఖి దుఃఖి అనేక అంటే భేదము కాబట్టి మన బతుకుల్లో మనకు ఉన్నదేవిటి భేదము సంసారము జన్మ మారణము భేదం అనేక సంసారము సుఖదు సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి మన అజ్ఞానం నుంచి వస్తాయి అజ్ఞానం నుంచి వస్తాయి ఇప్పుడు ఎవరో పోయారు పోతే వీళ్ళు దుఃఖిస్తున్నారు అది అజ్ఞానమా లేదు జ్ఞానమా అది ఎందుకని గతాసు నగతాసు వచ్చే నాను సోచించి పండిత జ్ఞానము దుఃఖింది ఎవరికో ఇంత ఒక వంద తులాల బంగారం దొరికింది వాడు సంతోషిస్తున్నాడు జ్ఞానమాజ్ఞానవాటి అజ్ఞానం ఎందుకంటే మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోన్మా తండ్రి కొడుకు దెబ్బలు అడుగుకుంటారు భూమి కోసం ఆస్తి కోసం దెబ్బలు తల్లి కొడుకు ఏ కోసం ఆస్తి కోసం దెబ్బలు తల్లి కొడుకు ఆస్తి కోసం దెబ్బలు పడుకోరు దేనికోసం దెబ్బలు బంగారం కోసం లెక్క మీరు చూసుకోవాలి సృష్టిలో ఎక్కడైనా సృష్టి అంటే మన సమాజంలో ఎక్కడైనా కల్చర్స్ మాత్రమే ఇంకేదో మాత్రం ఉంటుంది కాబట్టి బంగారం పోగేసి మురిసిపోతున్నాడు అంటే అజ్ఞానం అది కాబట్టి ఈ విధంగా సంసారము సుఖ దుఃఖములను కల్పించుకుంటూ ఉంటారు సుఖ అండ్ దుఃఖ హ్యాపన్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ కారణంగా మీరు ఊహి మీరు అపేక్షించినప్పుడు మాత్రమే సుఖ దుఃఖాలు ఉంటాయి మీరు ఇగ్నరెన్స్ లేక ఏ రకమైన అపేక్ష లేకపోతే సుఖ దుఃఖాలు ఉండమే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనేకత్వము సుఖదు సుఖ దుఃఖములతో ఆశ్చర్యమవుతా ఇంకా సుఖీ దుఃఖీ అవుతుట పుట్టుట చాలుట జంతు ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి పుడతాయి తర్వాత ఇంకా ఏం పుడతాయి అజ్ఞానం నుంచి కామ కోరికలు కోరికలు ఏమిటి కోరికలు అంటే అజ్ఞానం నుంచి పుట్టిన కోరికలు ఎలా ఉంటాయో చెప్పమంటారా చెప్పంటారా వద్దంటారా మరి చెప్తే మరి మీకు అది మిమ్మల్ని నేను ఏదో అంటున్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను పాఠం చెప్పడానికి వచ్చానా లేకపోతే మిమ్మల్ని అందరినీ ఆడిపోసుకోవడానికి వచ్చానా ఇక్కడికి కోరికలు ఎలా ఉంటాయో తెలిసినప్పుడు సైకాలజీ వెళ్తూ ఉండి వాళ్ళ వాళ్ళ వేద తొలి వాళ్ళు వేదం దూరంలో అంటే అర్థం ఎంత చూసినా మూర్ఖాతి మూర్ఖులు అని వస్తారు వీళ్ళకి పిలక విభూతి వేద మంత్రాలు తప్ప ఇంకేమీ రాదు ఏమీ రాదు లోకజ్ఞానం సున్నా తెలుగు పుస్తకంలో తెలుగు నాందిటేళ్లో సమీర కుమారుడు అని సమీర కుమారుడు వీచి చిండెము అని తెలుగు మాస్టారు ఎవరండి వీడు మనకి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సమీర కుమారుడు అనే క్యారెక్టర్ నాన్ పేరు అంటే కథ ఉంటున్నాయి ఈ కథలో ఈ సమీర కుమారు గారా ఎవరికైనా గుర్తున్నాడా ఈ సమీర కుమారుడు ఎవరిలో అని అడిగారా అంటే ఎవరికి గుర్తు లేదు ఆయనకి బుర్రపొక్క అప్పుడు నేను చెప్పాను పిల్లగాలి అని అర్థం అని నేను చెప్పాను పిల్లగాలి సమీరం అంటే గాలి కుమారుడు అంటే వాళ్ళు పుట్టదు కొడుకుది కాదు పిల్ల పిల్ల అవునురా కరెక్టే నాకు తోసనే లేదు నీకెలా తెలిసింద్రా అంటే మాకు శుభ్రహస్ చెప్పారు ఇలా ఉండేవాళ్ళం కానీ అనాకి బేడకి తేడా తెలిసింది కదా మంత్రాలు వల్లించడం తప్ప లోక జ్ఞానం సున్నా వెళ్ళిపోతు సైకిల్ తప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవడో ఒక ఆయన పెద్ద ఆయన నీ సైకిల్ చక్రం వెనక నుంచి ముందుకు తిరుగుతోంది చూసుకోండి అనేప్పటికీ ఊరేకు వేసి దింగి చక్రవర్తితో సర్దుబాటు చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాయి ఒక ఆయిలే జాలి కలిగి పేలరా వెనక నుండి ముందుకు తిరుగుతోందంటే అంత కంగారు పడతావేవిరా నీకేం బుద్ధి లేదా చక్రం వెనక నుండి ముందుకు తిరగకపోతే మరి ఇంకేం తిరుగుతుంది నువ్వు అసలు ట్రాప్లో పడతావా పడవా అని నేను వేడకూడని చూశాను నువ్వు ఇంకా అలాగే కూర్చుని అక్కడే దాన్ని సర్దుబాటు చేసుకుంటు నొక్కో సైకిల్ బాగానే ఒక్కో ఎక్కువ అప్పుడు తెలిసి అంతవరకు తెలియదు ంత అజ్ఞానంలో ఉండేవాడు అనివే ఇప్పుడు ఒకడికి కోరిక పుట్టింది ఏమని నా సైకిల్ చక్రము వెనుక నుండి ముందుకు తిరుగుగాక అని కోరిక పుట్టింది ఈ కోరిక తెలివితేటలు అంటారా అజ్ఞానం కాదా అజ్ఞానం ముందుకి కోరిక అనవసరం కదా మా అమ్మాయి పెళ్లి అవ్వుగాక అని కోరిక కూడా అటువంటి కోరికే అండ్ యూ బిలీవ్ ఎందుకరిక ఎందుకు అవుతుంది సృష్టించి ఎన్ని పెళ్లిళ్ళాయే ఇది అవుతుంది నాకు మనవడు పుట్టు కాక పుడతానండి అది కోరిక సైతం నా సైతం చెత్తమో వెనక రండి ముందుకు చిరుకు కాక అలాంటి కోరికగా మీకు అనిపించలేదు ఒక అమ్మాయికి ఆరు నెలల గర్భిణే నాకు చక్కటి ప్రసవం అయ్యేట్లా మీరు ఆశీర్వదించండి నేను ఎందుకు మా ఈ కోరిక ఎందుకు ప్రసవం నీ చేతిలో లేదు నా చేతిలో లేదు డాక్టర్ల చేతిలో కూడా లేదు అది ఒక ప్రకృతి యొక్క ఒక ఒక విశేషం అది ఆ సమయం వచ్చినప్పుడు అవుతుంది దానికోసం కోరిక పెట్టుకోదు వీటి నాకు భగవంతుడ విశ్రాంతిని శాంతిని సుఖమును ఇమ్మో అని కోరుకో అంతేగాని ప్రసమ ఈ తాగిన నీళ్లు కంఠం నుంచి పొట్టలోకి వెళ్ళు కాక అని ఎందుకు కోరుకోవడం జనుల కోరికలన్నీలాగే ఉంటాయి వాళ్ళ కోరికల్లో సారము ఉండదు అజ్ఞానమే ఉంటుంది నాకు జుట్టు పెరుగుతుందాక అనే కోరికైనా ఒకప్పుడు బట్టదల వాడికి యోగ్యంగా ఉండొచ్చు కానీ జనుల కోరికలు అన్నీ కూడా అయోగ్యములైన అర్థరహితములైన కోరి మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ ది యాక్షన్స్ దట్ ఫాలో ఆర్ ఈక్వల్లీ మీనింగ్లెస్ జనుల కోరికలు వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా చాలా చాలా చాలా అసందర్భంగా ఉంటాయి అదంతా కూడా అజ్ఞానం నుంచి పుడుతుంది ఈ అజ్ఞానము సంస్కార రూపంగా ఉంటుంది ఈ సంస్కారముల యొక్క ముద్దకే అజ్ఞానము పేరు నిద్రపోయినప్పుడు ఆ ముద్ద వీడియందు ఉంటుంది నిద్ర లేస్తూనే ఆ ముద్ద నుంచి ఈ కోరికలు కామనలు కర్మలు తర్వాత అనేకత్వము సుఖ జ్ఞానము అజ్ఞానం కాదు అదే చావు కుట్టుకలు ఇవన్నీ పుడుతూ ఉంటాయి అదిగో ఆ అజ్ఞాన అజ్ఞానము అనేక విధములైన వాసనలకు ఆశ్చర్యమైనది ఏది కలదో ఇది ఇండివిజువల్ కేసులో దానికి అవిద్య అని యూనివర్సల్ కేసులో మాయాశక్తి అని పేరు కాబట్టి మీ అవిద్య నా అవిద్య కూడా ఆ మాయాశక్తిలో అంతర్భాగములుగా ఉంటాయి ఆ మాయాశక్తికే ఏమిటి పేరు పెట్టారు అక్షరపురుష ఉచ్యతే దానికే అక్షరపురుషుడు అని పేరు పెట్టారు ఎందుకంటే అది వెంటనే నశించదు ఇప్పుడు ధాన్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి ధాన్యం మొక్క నశించిపోయింది క్షరపురుషుడు అంటే మొక్క ఎండిపోయింది మట్టిలో కలిసిపోయింది కానీ గింజ నశించలేదు గింజ గింజ ఇంట్లో ఉండేది ఆరు మాసాల తర్వాత ఆ గింజని నానబెట్టి మట్టిలో పడేస్తే మళ్ళీ రక్తన వస్తుంది కాబట్టి వరి మొక్క క్షరపురుషుడు వరి గింజ అక్షరపురుషుడు అలాగే మీ దేహేంద్రియమైన సంఘాతము దానివల్ల కలిగే జాగ్రత్త అవస్థ ఏమి సంసారము ఇదంతా కూడా క్షరపురుషుడు ఇది ఏ అవిద్య నుంచి పుడుతోందో అది అక్షర పురుషుడు మరి మీ మాట ఏమిటి దేహేంద్రియ సంఘాతము ఏమో క్షరపురుషుడు నా అజ్ఞానము నా అవిద్య అక్షర పురుషుడు మరి ఉత్తమ పురుష మరైతే ఈ అజ్ఞానానికి ఈ సంసారానికి నాకు ఉండే సంబంధాలు ఏమి సంబంధం లేదు అన్యరం డిస్టింక్ సెపరేట్ విలక్షణం కానీ అజ్ఞానం చేత మీరు వెళ్ళి కౌగులించుకుంటే అవన్నీ మీవే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి అయ్యల్లారా ఇది వేదాంతం ఇది వేదాంత క్లాసు ఓకే ఇక్కడ క్లాసు లాగే ఉంటుంది ఇక్కడ క్లాసు మామూలుగా మీరు అనుకుంటున్నవన్నీ వ్యాలిడేట్ చేస్తూ మీకు నచ్చే విధంగా మీరు తలకాయ బాగుండరా అనిపించే విధంగా ఉండదు ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏ ఫౌండేషన్ మీద ఒక జీవితాన్ని గడుపుతున్నారో దాన్ని స్మాష్ చేసిగా ఉంటుంది క్లాస్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఇఫ్ యు టేక్ ద ఛాలెంజ్ యూఆర్ వెల్కమ్ అదర్వైజ్ కార్తీక పురాణం ఇప్పుడు ఉండనే ఉన్నది సో సంస్కారాశ్రయ అక్షరపురుష ఉచ్యతే కౌ తౌ పురుషౌ ఇలాహ స్వయమే భగవాన్ ఇప్పుడు ఆయనే అన్నాడు ఇద్దరు పురుషులు ఉన్నారు ఈ లోకంలో ద్వాది మౌ పురుషౌ లోకే అని అన్నాడు అనేప్పటికీ మరి వెంటనే మనకి డౌట్ వస్తుంది ఎవడయా ఇద్దరు పురుషులు అని మనకి శంక కలుగుతుంది కంగారు పడకండి అది ఎవరో ఆయనే చెప్తున్నాడు నువ్వేం కంగారు కూడా చూడలేదు నువ్వేమి ఇక్కడ అక్కడ రిఫరెన్సులో లే రీసెర్చి అయినక్కర్లా ఆయన స్వయంగా చెప్తున్నాడు ఆ ఇద్దరు పురుషుడు ఎవరో ఎవరు వాళ్ళిద్దరూను క్షరహ అదే క్షరహ అక్షర అని చెప్పాడు ఆ చెప్పిన ఆ ఇద్దరు పురుషుడు ఎవరు అంటే వారి స్వరూప స్వభావము ఏమిటి గురించి పేరు చెప్పాడు ఇద్దరు పురుషులు ఎవరు క్షరుడు అక్షరుడు అయ్యా ఆ క్షరుడు అంటే ఏమిటి ఆ అక్షరు వింటే ఒకటో చెప్పండి చెప్తున్నారు క్షరసర్వానుభూతాన్ని సమస్తం వికార జాతమిత్యర్థండి పుట్టి గిట్టేది పుట్టుటకు గిట్టుటకు మధ్యలో ఏముంటుంది మార్పు ఉంటుంది దీనికి వికారము అంటే మీరు ఏదైనా తినకూడదు ఏదో తింటే వాంతి వచ్చి ముందు ఉంటుంది అది కాదు ఇది తెలుగు వికారం కాదు సంస్కృతంలో వికార శబ్దానికి ఆ అర్థం లేదు తెలుగులోకి వచ్చేప్పటికి వచ్చి తెలుగులో వికారం అంటే ఏంటి ఏదో ఏదో లడ్డూ తినిపించారు నెయ్యి ఏదో పాడైంది అది ఆయిలో ఏదో కొంచెం ర్యాంకిడ్ ర్యాంక్ ర్యాంకిడ్ ఆయిల్ పాడైన లడ్డు తినేసాడు వీడు మీద వ్యామోహంతో తినేసాడు కానీ లోపలికి వెళ్ళి అది పెద్ద కూడా లాగా అయ్యి వికారం వచ్చి వామిటింగ్ వస్తుంది అది వికారము ఇప్పుడు తెలిసింది కదా వికారం చేయటం తెలుగులో వికారం అది అది మాత్రం కాదు ఇక్కడ ఓకే వికారము అంటే కుండ వికారము ఎందుకని పుట్టి మార్పు చెంది దిక్కుతుంది కనుక కుండ వికారము ఓకే తర్వాత ఈ దేహం ఏమిటంటారు ఇది వికారము ఇంద్రియములు వికారం ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా వికారమే ఎందుకని పుట్టింది ఎవ్వరి జు ఇంటే ఉంది కదా మధ్య కాబట్టి పుట్టింది మార్పు చెందుతూ ఉన్నది ఎప్పుడు చూడండి ఎటు చూసినా మార్పు ఉంటుంది ఈ మార్పు పూర్వకాలం ఉండేది కాదు నీ మధ్య ఉంటుందని ఎప్పుడు ఉంటుంది మన చిన్నప్పుడు ఉండేది మన మన కాలంలో కూడా మార్పు ఇప్పుడు ఉండేది అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఈ మధ్యకాలంలో మార్పు చాలా వేగంగా వస్తోంది అంతకు ముందు కంటే ఇప్పుడు మార్పు వేగంగా వస్తోంది అని అంటూ ఉంటారు అలా అనిపిస్తుంది అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మార్పు వస్తూనే ఉంటుంది మారుతూనే ఉంటాయి సూర్యుడు వేయిస్తాడు అస్తమిస్తాడు రాత్రి పొగలు మళ్ళీ రాత్రి పొగలు ఇలాగే ఇది రోలు సైకిల్ అలా రోలు చక్రం తిరుగుతూనే ఉంటుంది దీనికి కాల చక్రము అని కాదు వస్తున్నది వస్తున్నది జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని శ్రీష్ఠి ఏదో కవితలో ఉన్నట్టుగా ఎవరు ఉంటుంటే విన్నాను నేను ఇప్పుడు నేను ఆ కవితాలన్నీ చదివిన వాళ్ళు కాదు సో ఆ రకంగా వస్తోంది వస్తోంది కాల చక్రం దొర్లుకుంటూ వస్తోంది అది అలా వస్తుంటే పుట్టివి పుడుతున్నాయి గిట్టివి గిడుతున్నాయి ఈ మధ్యలో మార్పు చెల్లివి మార్పు చెందుతున్నాయి వస్తోంది వస్తోంది కాల చక్రం వస్తోంది అది ఆ విధంగా పుట్టి గిట్టి పుట్టడానికి గిట్టడానికి మధ్యలో మార్పులు చెందుతూ ఉండే సర్వము వికారము అనబడదు ఈ వికారములన్నీ కలిపి మూట కడితే దానికి వికారజాతం మూట రాశి అనర్థం ఇప్పుడు చెప్పండి కుండ వికారమా కదా వికారము చెట్టు వికారము సూర్యుడు వికారము చంద్రుడు వికారము నక్షత్రములు వికారము మొత్తం సకల జగత్తు కూడా వికారముల యొక్క ముద్ద వికార జాతం దీన్ని పురుషుడుగా మనం నిర్దేశిస్తాం దానికి క్షరపురుషుడు అని పేరు కూటస్థ అది ఇప్పుడు కూటస్థ శబ్దానికి ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు ఇంకెక్కడా లేదు డెఫినేషన్ ఇక్కడే ఉండే కాబట్టి నోట్ ఎయిట్ సో కూటస్థ కూటస్థ అని రెండు పదాలు కోటం అంటే కూటో రాశి ఇక్కడ రాశి అని దీర్ఘం వచ్చింది సంధిలో వచ్చింది అది విడత ఇస్తే అంటే పోన్యం పోసారనుకోండి దాన్ని కూటము అని అంటారు రాశి వెంటనే మీరు ఓహో రాశియా ఎంత రాశి ఎక్కడ ఏం రాసి ఎంత ఉంటుంది దాంట్లో ఏ ఉన్నాయి అని అలా మొదలు పెట్టద్దు డోంట్ స్టార్ట్ లైక్ ద ప్రతీదీ లిటరల్గా ఫిజికల్ గా తీసుకోకూడదు అది మెటాఫర్ అది మెటాఫర్ కాబట్టి రాశి వా అని అర్థం రాశి అని కాదు రాసిది అంటే రాశి అది చంద్రునిలో కుందేలు అన్నారనుకోండి కుందేలు కాదు కుందేలు వంటిది అచ్చాను కుందేలు కూర్చుని ఇటువంటి కదులుతూ ఉంటుంది అలా అలా తీసుకోకూడదు నేను అలా అనుకునేవాడు మరి చిన్నప్పుడు కుందేలు అదుకోరు అని వాడు ఆ కుందేలు తోకది మూర్తిది అంటు అనేవాడు అప్పుడు శాస్త్రి గారిని చెప్పాడు ఉంటే అలా అంటారమ్మా కుండేళ్ళని అలా అనిపిస్తుంది అంటే నిజంగానే కుండేలు కాదురా అలాగే రాశి అంటే ఈ బుద్ధిమంతులు అందరూ కలిసి ఒక రాశి పెడతారేమో అక్కడ అని రాశి వేమ శిక్షిత ఎందుకంటే ఈ సంకల్పాలు చెప్తారు మహాసంకల్పాలు ఆ మహాసంకల్ ఎంత పొడుగు సమాసాలు వేసి చెప్తూ ఉంటారు అదేదో ఒకప్ప మంత్రాలు అనుకుంటారు వినేవాళ్ళు వినేవాళ్ళకేమీ తెలియకపోతే చెప్పేవాడు మహాపండితులు అయిపోతూ ఉంటాడు సో దాంట్లో ఏమని చెప్తానంటే ఇక్కడి నుంచి చంద్రమండలం దాకా భూలోకాలభ్య చంద్రమండల పర్యంతం అనడానికి ఏదో దీర్ఘ స్వీయతో ఒకటి పరగడం దీని వాళ్ళు అనుకుంటారు మంత్రాలు చెప్పేస్తున్నారు అనుకుంటారు మంత్రమా నా ముఖమా ఏమీ లేదు మంత్రం కాదు సో పిల్లలు ఇలా నా రాసిన భూలోకం నుంచి చంద్రలోకం దాకా పిల్లల రాసి చేయాలి నువ్వులు రాసిపోయాలి అంటే చంద్రమండలాన్ని టచ్ అవ్వాలి ఎజ్జి అంటే కింద ఎంత ఉండాలి అది తస్మాత్ రాశే ఏకైకం తెల బీజం అంటే ఇలా పోతూ ఉంటుంది సంగతి ఒక్కొక్క తెలబీజం తీస్తే ఒక్కొక్క నువ్వు గింజ ఒక సంవత్సరం అదొక సంవత్సరం మొత్తం ఈ తెల రాశికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు వీడు వీడి పితరులు స్వర్గలోకంలో ఉంటారు ఆశగామన్నా హుందంటారా అన్ని సంవత్సరాలు వీడు వీడి పితరులు స్వర్గలోకంలో ఉంటారు అంత పుణ్యం వీడేం చేసేటండి అంటే కన్యాదానం చేసే అని చెప్తారు అక్కడ అలా చెప్తారు అయితే చెప్పేవాడికి తను చెప్తున్నది తెలియదు విని వాళ్ళకి అంతకంటే తెలియదు వినివాళ్ళు చేతులు అక్షతలు ఎప్పుడు విసిగేసిపోయి బహేకి పోదావా అని వీళ్ళందరూ కాసు కూర్చున్నారు చెప్పి ఆయన అలా కంఠస్థం చేశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు నాలాంటి ఒక అభాగ్యుడు ఉంటాడు అక్కడ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఉంటాడు ఓహో అలా ఇలా చెప్తున్నారా వీళ్ళు వెళ్ళతా అని వాడు నవ్వుకుంటూ ఉంటాడు అర్థమైందండి నేను చెప్పింది కరెక్టేనండి అంటే అతిశయోక్తి కూడా ఒక లిమిట్ ఉండాలి ఏమీ ఉండదు ఏదో చెప్తూ ఉంటాం సో అక్కడ ఈ రాశి అనే మాట వస్తుంది అలాగే నిజంగానే అలాంటి రాశి ఏదో ఉంది అడుగుతుంది వారు నేను కొంత డైగ్రెస్ అయ్యాను రాశి హీత రాశి అని లేదండి రాశి వంటిది కూట స్థిత అలా సో ఈ ఇప్పుడు రాశి అంటే అది కదళ్ళు నదళ్ళు అలా స్థిరంగా ఉంటుంది ఈ అక్షర అజ్ఞానము ఇది అనేక సంస్కారముల యొక్క రాశి అదేమి తగ్గదు అది నశించదు దాని నుండి వచ్చే వాసనలు సంసారము పుడుతూ ఉంటుంది ముదుతూ ఉంటుంది తప్ప ఈ వాసనలతో ఆశ్రీయమైనటువంటి ఆ ముద్ద అది అక్కడికి పోదు అలాగే ఉంటుంది స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి కోటస్థ అని దానికి పేరు ఓకే దీన్ని ఇంకో అర్థం కూట అంటే ది యాంగిల్ ఆఫ్ ది బ్లాక్ స్మిత్ అంటే గోల్డ్ స్మిత్ తెలుగులో దాగలి అని అంటారు అంటే కంసాలి వాణి దాగలి అంటే పెద్ద బండప ముద్ద అది ఏమి ఇప్పట్లో అది ఏమి అయ్యేది అలాగే ఉంటుంది ఈ అజ్ఞానం కూడా అలాగే ఉంటుంది ఈ మాయాశక్తి కూడా అలాగే ఉంటుంది అంత దృఢంగా గట్టిగా ఉంటుంది అజ్ఞానం కానీ దీపం వెలిగిస్తే ఏమవుతుంది ఆ చీకటి ఎలా ఉంటుందండి కటిక చీకటి ఎలా ఉంటుంది ఒక గడ్డ ముద్దలాగా ఉంటుంది కత్తి తీసుకుని దాన్ని ఇలా మీరు పోస్తే ఏమైనా పోతుందా అది పోదు ఈ అవిద్య కూడా అలాగే అలాగే ఘనీభవించేసి ఉంటుంది అవిద్య ఘనీభవించి ఉంటుంది కానీ దీపం వెలిగిస్తే జ్ఞాన దీపం వెలిగిస్తే పోతుంది కానీ అంతవరకు ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది కాబట్టి దాని యొక్క కూటస్థ అని పేరు పెట్టారు